మళ్లీ చెప్దాం ఈ శ్లోకం ఎందుకంటే కొంచెం అన్వయమోది నీకు బాగా తెలియడం కోసం మళ్లీ చెప్తున్నాం స్వయమేవా తానుగానే అనుభూతిత్వాత్ అనుభూ అనుభవస్వరూపుడగుట వలన ఆత్మ అనుభవమునకు వచ్చుట నే ఉండదు జ్ఞాతృజ్ఞానాంతరాభావాత్ సుషుప్యాదులయందు అని బ్రేకట్లో పెట్టుకోండి సుషుప్యాదులయందు జ్ఞాత జ్ఞేయము అనే అనాత్మద్వంద్వము ఇతరము లేనందువలనా అజ్ఞేయ తెలియబడుటలేదు తూ అంతేగాని అసత్తయా ఆత్మచైతన్యము లేనందువలన అని నా కాదు స్వయమేవా అంతేతనే అనువాదము చాలా రెస్పాన్సిబుల్ జాబ్ అది అనువాదం చేయడం ప్రజ స్వామిజీ ఏమన్నారంటే కైలాసాశ్రమంలో పుస్తకాలు వస్తాయి భాష్యానికి హిందీ అనువాదం ఒక తుకుంటున్నారు దానికి ఏదో విద్యార్థితోషిణి అనో జిజ్ఞాసుతోషిణి అని ఏదో పేరు పెట్టి ఒక సంస్కృతంకి తోషిణి అంటే సంతోషపెట్టేది అని అలాంటి పేరు ఏదో పెట్టి అనువాదాన్ని ప్రింట్ చేస్తారు మీకు మీ కావాలన్నా వద్దన్నా అది తప్పదు ఎందుకంటే మీకు భాష్యం కావాలంటే దాంతోపాటుగా ఈ అనువాదం కూడా ఉంటుంది మాకు అనువాదం వద్దండి భాష్యం ఒక్కటే ఇలా ఉంటే ఎలా ఇస్తారు అది ఉంటుంది అది ఎప్పుడైనా మీకు భాష్యంలో డౌట్ వచ్చి చూస్తే ఇట్ ఈస్ ది మోస్ట్ ఇర్రెస్పాన్సిబుల్ ట్రాన్స్లేషన్ అని పూజ స్వామీజీ డిస్క్రైబ్ చేశారు ఎందుకంటే పైన ఎక్కడైనా సందేహం వస్తే అక్కడ ఉన్నదానికి ఉన్నట్టుగా డూమువులు పెట్టి ట్రాన్స్లేట్ చేసేస్తా ఇప్పుడు నేను తెలుగులో ట్రాన్స్లేట్ చేసుకున్నా చూడండి ఈ స్వయముగా అనుభూతత్వమవుత వలన అనుభావ్యత ఉండదు జ్ఞాతృజ్ఞానాంతరము లేనందు వలన అజ్ఞేయము అసత్త చేత మాత్రము కాదు అని ట్రాన్స్లేట్ చేస్తారు అక్కడే ఉంటాం ఒక్క అంగుళం ముందుకు వెళ్ళరు ఈ ట్రాన్స్లేషన్లుని ఇదైతే చాలా ప్రాచీన పండితుడైనా మడికట్టుకుని రాసేటి ట్రాన్స్లేషను అని వీళ్ళు రెండు కేసు కూర్చుంటారు ప్రింట్ చేస్తుంది మేము శంకర భాష్యం ప్రింట్ చేసేసాం కాబట్టి మాకు మోక్షం వచ్చేస్తుందని అనుకోవడము లేకపోతే శంకర భాష్యానికి అనువాదం రాసేసాం కాబట్టి మనకి మోక్షం ఇప్పుడు వస్తుంది వంద జన్మల తర్వాత ఇప్పుడు రాదు ఇదే హరీఫర్ మోక్ష ఇదంతా కూడా శాస్త్రమును తప్పుదారి పట్టించడం తప్ప మరేమీ కాదు చాలా దురదృష్టకర శాస్త్రము దురదృష్టకరమైన దారిలో పడిపోయింది వెరీ అన్ఫార్చునేట్ స్టేట్ ఆఫ్ అఫైర్స్ అయితే మరి మీరు వెస్ట్ వెళ్ళినట్లయితే అక్కడ చదువుకుంటూ ఉంటారు పోర్చుగల్లో మూంజీ అని ఒక ఆయన నన్ను రమ్మన్నారు నన్ను వాళ్ళ పాపం ఇన్వైట్ చేశారు రెండు మినిస్టర్లు వెళ్దా ఉన్నాను అంటే చూడాలా ఇప్పుడు పోర్చుగల్ వెళ్ళాలంటే ఈ పాస్పోర్ట్ పోతుంది పోర్చుగల్ ఎంబసీకి పోవాలి వాడు పర్సనల్ అపీరెన్స్ ఉంటే కానీ వేసా ఇవ్వడు అంటే న్యూయార్క్ వెళ్ళాలి వెళ్ళి వాడి ముందు కూర్చుంటే వాడు వెసాయిస్తాడు అప్పుడు టికెట్ కొనుక్కుని ప్యారిస్లో ఎక్కడో దిగి అక్కడి నుంచి పోర్చుగల్ వెళ్ళొచ్చు అక్కడ మున్జీ గారు చాలా మర్యాద చేస్తాడు దాంతో సందేహాలు లేదు నాకంతా ఓపికలు అయితేనే వెళ్ళలేదు ఆ మున్జీ అనే ఆయన ఉన్నాడు పోర్చుగల్లో ఉంటాడు ఆయన వేదాంతాన్ని ఎంత అందంగా పోషిస్తాడంటే చెప్ప శిక్షణ ఇంకా ఆమ్స్టర్డామ్ వస్తే నెదర్లాండ్స్ అంట అక్కడ మనం అనేయా వాళ్ళు ఉన్నాం వాళ్ళందరూ ఆ వేదాంతాన్ని చక్కగా చదువుకుంటూ ఉంటారు ఒక పెద్ద ఆయన వాళ్ళకి ఉంటాడు వాళ్ళు వేదాంతాన్ని బాగా చదువుతారు ఇంగ్లీష్లో చదువుతారు మన వాళ్ళు మన వాళ్ళు కూపస్థ మండూకాలు అని వివేకానంద స్వామి పార్లమెంట్ ఆఫ్ రెలిజియన్స్ దాంట్లో అక్కడెక్కడో నిరూపించి అని వర్ణించినాడు కూపస్థ మండూకాలు కూపస్థ మండూక ఎలా ఒక నూతిలో ఒక కప్పు ఉండేది ఓసారి వరదొచ్చి ఆయన పెద్ద సమస్యలోనో లేకపోతే సముద్రంలోనే ఉండే కప్ప ఆ నూతిలోకి వచ్చింది వరద వెళ్ళిపోయింది ఈ సముద్రపు కప్ప నూతిలో ఉండిపోయింది ఉండిపోతే అప్పుడు ఈ అక్కడ ఉన్న కప్ప అడిగింది నువ్వు ఎక్కడి నుంచో వచ్చినట్టున్నే అని అడిగింది అవును నేను సముద్రం నుంచి వచ్చాను సముద్రం అంటే ఎలా ఉంటుంది నీటి నీటితో నిండి ఉంటుంది అంటే ఏది మనం నిజిలాగా నీటితో నిండి ఉంటుందా అంటే నిజిలాగా నిండి ఉండడం కాదు చాలా పెద్దది అని చెప్తుంది ఆ కప్ప అప్పుడు ఈ నూతిలో కప్ప ఆ నూతిలో ఒక వైపు నుంచి రెండో వైపుకి ఇలా జంప్ చేసి ఇంత ఉంటుందా సముద్రము అని అడుగుతుంది అడిగితే అంత ఉండడం నువ్వు చెప్పు నీకు అర్థం కాదు సముద్రం ఇంకా చాలా పెద్దది అంటే ఈసారి ఇంతకుముందు జంప్ చేసిన దానికి డబుల్ జంప్ చేసి ఇంత ఉంటుందా అని అయితే యూ కెన్ నాట్ ఇమాజిన్ సముద్రము చాలా పెద్దది నువ్వు ఊహించలేవు అని ఆ కప్ప చెప్తున్నా అది కథ వీళ్ళు కూపస్థములు కాదు వాళ్ళకేమీ తెలియదు తెలుసుకోవాలనేటువంటి ఆ విశాల హృదయం ఉండదు ఏదో ఒక గిరి గీసుకుని దాని లోపల కూర్చొని పారాయణ చేసుకుంటూ సూత్రభాష్యని పారాయణ చేసుకుంటున్నాము సూత్రభాష్య శంకర కనుక విన్నారంటే కళ్ళం పడి నీళ్లు పెట్టుకుంటారు ఓరు నేను సూప్రభాష్యం రాసింది వీళ్ళు పారాయణ చేసుకోవడానిక వీళ్ళు తెలుసుకుంటారని నేను రాశానంటే ఇప్పుడు ఐన్స్టైన్ థీరీ ఆఫ్ రిలేటివిటీ పబ్లిష్ చేస్తే వీళ్ళందరూ పారాయణ చేసుకుంటున్నారనుకోండి యూనివర్సిటీలో కూర్చొని ఐన్స్టైన్ ఆత్మహత్య చేసుకుంటున్నారు ఐన్స్టైన్ థీరీ ఆఫ్ రిలేటివిటీ పారాయణ చేసుకోవడం అసలు ముందు ఈ పారాయణలు కట్టి పెడితే అసలు ముందు విషయం విషయనిష్ట రాదు ఎందుకంటే ప్రతీది పారాయణం చేసేసిన వీళ్ళు మోహత్స చెప్పి చెప్పి వాళ్ళు లేకపోతే చెడిపోయేటది సాగుతుంది ఆ రకంగా మనసుకు కష్టం అనిపిస్తుంది ఎవరు ప్రతీది వీళ్ళు పలకరి పారాయణ ఏం పారాయణ చేస్తారు పంచదశి పారాయణం చేయాలి ఏడు పారాయణ చేయాలి అప్పుడు నేనేం చేయాల్సి వస్తుంది కొన్ని పారాయణం చేసేందుకు ఉన్నాయి వాటిని మాత్రమే పారాయణం చేసుకుని మిగతా వాటికి పారాయణ అక్కర్లేదు అని చెప్పాల్సి వస్తోంది అలాగా ఎందుకంటే సుఖరాము పారాయణని డిస్మిస్ చేసి పారేస్తే పాపం వాళ్ళ మనస్సును కష్టపెట్టిన వాళ్ళం అవుతారేమో అని అని ఒక చిన్న రైడర్ పెట్టి కాబట్టి పంచ దేశీ ఇచ్చారు పారాయణ కాదయా విష్ణు సహసనామం చేయండి పారాయణ అని చెప్పి అంటే అంత ఆ మాత్రం మనం కాంప్రమైజ్ అవ్వడం ఆ తర్వాత మళ్ళీ ఓ రైడర్ ఇంకొకటి పెట్టడం ఊరికే ఈ మూలం జాముల దాకా టేపర్ ఖార్దల దాకా పారాయణ చేస్తే ఏం ఉపయోగం లేదయ్యా బాబు దాని అర్థం తెలుసుకుంటూ ఉండాలి అర్థానికి భావన కూడా చేయాలి అప్పుడే పారాయణ ఉపయోగపడుతుంది తప్ప లేదు నీకు టేపరి కార్దరికి తెరే ఉంది అని చెప్తాం అంటే వీళ్ళు ఏం చేస్తున్నారు అంత మాట్లాడుతావా మమ్మల్ని అని వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ విష్ణు సహస్రనాము వీళ్ళు పారాయణ చేయరు టేపరి కార్దరికే పారాయణ చేయించేస్తున్నారు పొద్దున్న టీవీ పెట్టేసుకుంటే విష్ణు సహస్రనామం ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు పారాయణ చేసేస్తారు మనం విని మనం పండుతూకుంటూ స్నానం చేస్తాం టిఫిన్ తింటూ వినేసి ఓ దండం పెట్టేయచ్చు చీవు అంటే మరి బహుశా అది కూడా ఒక రకమైన ఈశ్వరారాధన అవి ఉండాలి బహుశా అంటే ఏదో ఉండి ఉండాలి దాంట్లో మస్ట్ సంథింగ్ లైక్ దాట్ అని మనం మనకి మనకుండే పిరికితనం చేత మనం అలా చెప్పాల్సి వస్తుంది పిరికితనం లేని వాళ్ళు ఏమని చెప్పారంటే దిస్ ఇస్ ఆల్ నాన్ సెన్సింగ్ జిల్లా ఆయన నాన్ అనే పదాన్ని వాడేశాడు ఆయన రాని తె నాన్ సెన్సికల్ ఎప్పుడో మొదలవుతుంది ఎవడో మొదలు పెడతాడు శంకర భాష్యం పారాయణ చేయడం అనేది మొదలు పెడతాడు ఎవడో గత యాభై ఏళ్ళలో నలభై ఏళ్ళ క్రితం ఎవడో ఒక ఆయన మొదలుపెట్టాడు మొదలుపెట్టేప్పటికీ ఇంకా అదే ప్రవాహంలో పోతూ ఉంటాం ఎవడో మొదలు పెడతాం ఇప్పుడు పూరమ్మని నడుస్తోంది త్రిసూపులో ఆ ఏనుగులన్నీ వరుసగా నిలబెట్టి ఏదో చేస్తాం ఆ వాద్యాల ఉంది వాయుస్సులో అలా నిలబెట్టారు చూడడానికి బాగానే మనకి చూడటానికి బాగుంటుంది ఎందుకని మనం గడపకుండా ఫోన్ చేసి మధ్యాహ్నం గంట సేపు విశ్రాంతి తీసుకుని అప్పుడేమో టిఫిన్ టీ బిస్కుట్లు టీ తాగి అప్పుడు అలా పూరం దగ్గరికి వెళ్తాం అక్కడ ఏనుగులన్నీ ఏర్పడి ఉంటాయి వీళ్ళు కూడా చూస్తాం మనకి బాగుంటుంది ఆ ఏనుగులకి ఏం బాగుండదు ఏనుగులకి బాగుంటుందా ఏ సందర్భం లేకుండా ఉంటుందా ఏనుగులు వీళ్ళింతలాగే వాయిస్తూ ఉంటే ఏమిటో అదంతా వాటికి అయోమయం కింద ఉంటాయి చాలా టెన్షన్లో ఉంటాయి కూడా ఏనుగులు టెన్షన్లో ఉంటాయి అని చెప్తే ఏం చేస్తారంటే ఏను మామీన్ ఏం చేస్తారంటే వాటికి నల్ల మందు పెడతారు వాటి ఆహారంలో పోయినంత ముద్ద నల్ల మంది కలిపేసి పెడతారు పెడితే అవి మత్తుగా ఉంటాయి సో మరి యూఆర్ మ్యానికులేటింగ్ దేక్ నెర్వస్ సిస్టమ్ ఎవడైనా నీకు నల్ల మంది కలిపి భోజనంలో నల్ల మందు కలిపెట్టారనుకోండి అప్పుడు నీకు ఎలా ఉంటుంది ఆ సినిమాలు ఉన్నాయి లాగా వాడి హీరోకి చిన్నప్పటి నుంచి వాడి ఆస్తి వాడి పేరు మీద ఉంటున్న ఆస్తి ఆస్తి అంతా లాగేసుకోవడం కోసం ఏం చేస్తారు వాడికి భోజనంలో రోజు నాలుగు మంది కలెక్టర్ పెడతా ఉంటారు వారు కొంత పెద్దవాడు అయిన తర్వాత ఎలా తయారవుతాడు పిచ్చి వెళ్ళినా తయారవుతారు అప్పుడు వాడి మీద రిజల్ట్ సంతకం పెట్టించేసుకుని ఆస్తి లాగేసుకుంటారు వాడికి భోజనం పెట్టే ఒక భోజనం కూడా చక్క అలా చేయచ్చా మనిషిని అలా చేయడం తప్పు వెళ్ళి గారు పడిపోతే ఏణుగు రిజల్ట్స్ ఏ రిజల్ట్స్ రాంగ్ ఏదో చేస్తూ ఉంటారు ఈ పూర్వం ఎప్పుడు మొదలైంది పదిహేడు వందల తొంభై ఎనిమిదిలో మొదలైంది అంటే అర్థం ఏంటి బ్రిటిష్ వాళ్ళు పట్టించుకోలేదు కొన్ని వాళ్ళు ఏడు మనం చెప్పిన మాట వింటూ ఉన్నంత వరకు వాళ్ళు ఎలా ఏడిస్తే అలా ఏడుస్తారని ఉద్దేశారు పదిహేడు వందల తొంభై ఎనిమిదిలో రాజు రవీంద్ర వర్మ ఎవడో ఆయన ఉన్నాడు ఆ త్రివేంద్ర మహారాజా ఆయన గారిని వీళ్ళు బతిమలాడారో లేక ఆయనకే ఉత్సాహం కలిగిందో మొదలు పెట్టాడు ఆయన దగ్గర ఏనుగులు ఉండి ఆయన దగ్గర రాజుగారి సైన్యంలో ఏనుగులు ఉంటాయి కదా ఆయన ఒక పది ఏనుగులని తోలేడికేసి ముందులో యుద్దాలు ఏమీ లేనే లేవు అంతా బ్రిటిష్ వాళ్ళు పుచ్చేసుకున్నారు ఇంక యుద్ధం వాళ్ళకు బ్రిటిష్ వాళ్ళ దగ్గర ఫిరంగులు ఏనుగులు గుర్రాలు అవి వర్కౌట్ కావు కాబట్టి ఏనుగులు ఖాళీగా పడుకున్నాయి దేవుణ్ణి ఉరేగిస్తూ ఉంటున్నారు వీళ్ళు సరే అప్పుడు మొదలైంది పదిహేడు వందల తొంభై ఎనిమిదిలో మొదలైంది ఏదో శ్రీరాముడో లేకపోతే శివ భగవాన్ సృష్టి ఆదే మొదలుపెట్టాడు అన్నట్టుగా మనం అనుకుంటాం కాబట్టి ఎవ్రీథింగ్ బిగిన్స్ అని గివెన్ డే సీతారామ కళ్యాణం అరవై ఏళ్ల క్రితం భద్రాచలంలో ఉండేది కాదు శ్రీరామ వ్రతం అనేది ఉండే అరవై ఏళ్ల క్రితం ఈ వ్రతమే ఉందా కళ్యాణం చేద్దామని ఎవడం మొదలుపెట్టాడు అప్పటి నుంచి అది ఒక నా కాబట్టి ఈ భాష్య పారాయణలో అన్నీ కూడా అలాగే వచ్చాయి యాభై ఏళ్ళ క్రితం వంద ఏళ్ళ క్రితం వచ్చాయి అంతకు ముందు ఉంది కదా కాబట్టి ఇదంతా కూడా చక్కగా తెలుసుకోవాల్సిన విషయం తప్ప పారాయణ చేసేది కాదు ఏదో నేను ఒక డైగ్రెస్ చెప్పాను దాట్ ఈజ్ అ పాయింట్ ఇన్ ఆల్ దాట్ శ్లోకం సిద్ధం స్వయమేవానుభూతి అద్యతే నావ్యత జ్ఞాతృజ్ఞానాభావా అజ్ఞేయో నవసత్త అజ్ఞేయోనాల్ మే ఆ ఒకటి ఉంది అక్కడ ఓకే జ్ఞేయో అనద్దు స వేత్తి వేద్యం న్యస్తస్తి వేదిత విదిత విదితాభ్యాంతత్తే బోధస్వరూపకం ఇప్పుడు ఓ దేవాలయంలో గోడకి బంగారు రేకుని తాపడం చేసి ఆండి వగలు వేస్తూ ఉంటారు ఆ రేకు మీద రామరావణ యుద్ధాన్ని ఆ బంగారపు రేకు మీద పెట్టారు ఆ రేకులో చిల్లు లోపెట్టి రామరావణ యుద్ధం వచ్చేట్లాగా దాన్ని దాన్ని ఏం చేశారు ఏమంటారు దాన్ని చేశారు తెలుగులో ఏమన్నా తాపడం రేకు తాపడం చేశారు గోడకి ఆ రేకు మీద రామరావణ యుద్ధాన్ని తాపారు తాపడం చేశారు చెక్కారు దాని మీద ముద్ర ముద్రించారు ఏమండి ఈ కథలు ఏమని చెప్పాడు ఇటువైపు రాముడు అటు రావణుడు ఏమండి ఇప్పుడు రాముడు నాయకుడు రావణుడు ప్రతి నాయకుడు విలన్ కల ఇప్పుడు బంగారము అది నాయకుడా ప్రతి నాయకుడా తెలుగుతాను రామరావణ యుద్ధము అనే కాంటెక్స్ట్లో మీరు బంగారాన్ని వర్ణించండి అలా వర్ణిస్తారు రామరావణ యుద్ధంలో రాముడి పక్షాన్న ధర్మం ఉన్నది రాముణుడి పక్షాన ధర్మం ఉన్నది బంగారం పక్షాన ఏముంది ధర్మమా ధర్మమాది బంగారానికి ధర్మం ఉన్నదా ధర్మం ఉన్నదా లేదు అదేవిధంగా ఈ వెలుతురు ఉన్నది ఈ వెలుతురులో ఈ పుస్తకము లేకపోతే ఈ వెలుతురులో ఒకడు నిలకడు ఉన్నాడు ఇంకొక వస్తువుని వాడు చూసుకున్నాడు వీడు చూచేవాడు వాడు చూడబడేది ఆ వస్తువు ఈ చూచేవాడు ఆ వెలుతురులోనే ప్రకాశిస్తున్నాడు చూడబడేది కూడా ఆ వెలుతురులోనే ప్రకాశిస్తాడు ఇప్పుడు ఆ వెలుతురుని ఆ వెలుగుని ఈ చూచేవాడు చూడబడేది అనే ద్వంద్వాన్ని ఆశ్రయంగా చేసుకుని మీరు వర్ణించగలుగుతారా వర్ణించగలుగుతారు ఆ వెలుగును ఒకవేళ వర్ణించాల్సి వస్తే ఏమని వర్ణించాలి అది చూడబడేది కాదు చూచేది కాదు ఈ రెండింటికీ అతీతమైనది కానీ ఆ రెండింటిని ప్రకాశింపజేసేది అది ఏ అని వర్ణించాల్సి తర్వాత ఇప్పుడు మీ నేను ప్రశ్నలతో చూడండి మీకు ఫలానాది తెలియనా అని అడిగాను అనుకోండి తెలుసా అని అడిగితే మీరేమంటారు తెలుసు దాన్ని సంస్కృతంలో విదితము అంట తెలుసు సరే అది మీకు తెలుసు మరొకటి మీకు తెలియనా అని అడిగితే తెలియదు అని అదే అవిదితం అసలు మీలో స్వతహాగా ఒకటి ఉన్నది దానివల్లనే ఫలానాది విదితమని మరొకటి అవిదితమని మీకు తెలిసింది మీలో ఒకటి ఉన్నది ఆ మీలో ఆ ఒకటి లేకపోతే ఇది వితమని గాని అది అవిదితమని గాని మీకు తెలిసి ఉండేది కాదు మీలో ఒకటి ఉండబట్టి ఆ ఒకటి అది విదితమవుతుందా అవిదితమవుతుందా ఏది రెండింటికి అతీతంగా ఉంటుంది చె అది మీరు ఒకటి మీకు గుర్తొచ్చింది స్మృతి ఇంకొకటి మీరు మరిచిపోయినారు మరుపు మీలో ఒకటి ఉన్నది అది స్మృతి రూపమా విస్మృతి రూపమా లేక రెండింటికి అతీతమైనదా రెండింటికి అతీతమైన మీలో ఉండే ఆ ఎరుక అది ఇక స్మృతి రూపము కాదు అటు విస్మృతి రూపము కాదు రెండింటికీ అతీతమైనది ఆ ఎలుక మీ స్వరూపము అని తెలుసుకోవాలి అది ఎలా తెలుసుకోవాలో నేను దృష్టాంతం చెప్తాను చూడండి ఇప్పుడు నేను మనిషిని అనే అనే నిష్కర్ష ఏదిగలదో అది మీలో ఎంత లోతుగా ఉంటుంది మీరు ఎప్పుడైనా ఆలోచించారా నేను మనిషిని అనే నిష్కర్ష చాలా లోతుగా ఉంటుంది మీలో ఎంత లోతుగా ఉంటుందంటే నేను మనిషిని అనే సంగతిని మీరు ఎప్పుడైనా మరిచిపోతారా ఎవరువో అన్నీ మరిచి మొత్తం వేదం అంతా మరిచిపోతాడే మొత్తం వేదం అంతా మర్లించి కానీ నేను మనిషిని అనే సంగతిని మర్చిపోతాడా మరిచిపోతా చూడండి కాబట్టి నేను మనిషిని గుర్తివు గుర్తుండేవి గుర్తుంటాయి గుర్తు లేనివి మరుగున పడతాయి గుర్తుండేవి ఉంటాయి ఇవి ఇక్కడ ఉంటాయి అవి అక్కడ ఉంటాయి కానీ నేను మాత్రం ఇటు గుర్తు కాదు అటు మరుపు కాదు మరి ఏమిటి నేను మనిషిని మనిషిని నేను మనిషిని అనేది అది గుర్తుకొచ్చి విషయమా అప్పుడప్పుడు గుర్తుకొచ్చేది అప్పుడప్పుడు మరిచిపోయేది అలాంటిదే అది కాదు గుర్తు మరుపు అనే రెండు కూడా దేనికి ఉంటాయో అది నేను మనిషిని అనేటువంటి నిష్కర్ష ఆ నిష్కర్ష నుంచి బయటపడి నేను చైతన్యమును అనే నిష్కర్షలోకి మీరు కావాల్సి ఉంటుంది అర్థమైందండి పాయింట్ ఇప్పుడు నేను ఒక మాట చెప్తా ఒక అన్నాడు నేను బ్రాహ్మణుడను అన్నాడు అంటే సరేనయ్యా నువ్వు బ్రాహ్మణుడవే ఆ సంగతి నీకు ఎలా తెలిసిందే ఏదో మీ తల్లిదండ్రులు బ్రాహ్మణులనే అలా అంటున్నావు బ్రాహ్మణ అన్నది కూడా ఒక కాలంలో వచ్చినటువంటి ఒక సామాజికమైన ఒక వ్యవస్థ తప్ప అది అది ఆ స్వరూపం అయితే కాదు అని తెలుసుకో అని చెప్తారు చెప్తే ముందు మొరాయిస్తాడు ఒప్పుకోడు నాథింగ్ మొరాయిస్తాడు అయితే కొంత వివేకం కలుగుతుంది వివేకం ఎలా కలుగుతుంది శాస్త్రాన్ని చదువుకోవాలి లోకానుభవాల్ని దానికి జోడించుకోవాలి అప్పుడు వివేకం కలుగుతుంది కోపస్థమూకాలకి ఏ వివేకము కలగదు వాళ్ళు అలా కోపస్థమం రూపాలగానే ఉంటారు కాబట్టి శాస్త్రాన్ని ప్రేమతో చదువుకుని లోకానుభవానికి జోడించుకుంటే వివేకం కలుగుతుంది వాడికి వివేకం కలిగి ఈ నేను బ్రాహ్మణుడను అనే నిష్కర్ష తొలగిపోయింది తొలగిపోయి దాని స్థానంలో కొంచెం విశాలమైన నిష్కర్షం విశాలం లైక్ వాట్ నేను భారతీయుడను ఆయన నిండి అని కదా ఇట్స్ బిగ్గర్ అయితే సపోజ్ వీడు ఇంకా వివేకవంతుడయ్యి కొంత లోకానుభవాన్ని బాగా అనుభవానికి జోడించుకున్న సందర్భంలో వాడేమంటాడు భారతీయుడనన్నది కూడా ఒక కండిషన్ ఇట్స్ ఎ కండిషన్ నిజానికి కండిషన్ని తీసేస్తే ఏది మిగులుతుందో అది నేను అవుతాను అని వాడేమనుకుంటాడు నేను మనిషిని ఆయన హ్యూమన్ బీయింగ్ దట్ ఈస్ ది స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ వేదాంత వేదాంతం అక్కడ స్టార్ట్ అవుతుంది అయితే మన మనం ఎక్కడ చూస్తామంటే ఒకడు నేను బ్రాహ్మణుడను అనో మరోహటో పెట్టుకుని ఒక కులాభిమానంతో వేదాంతం చదవడం మొదలు పెడతాడు వేదాంతంతో పదేళ్ళు చదివాడు అనుకోండి ఆ పదేళ్ళు ఆ కులాభిమానాన్ని అటు దొట్టుకుంటాడు పరిశీలన పెట్టడం శంకరులు ఆయన యొక్క మాటలు అవి అడవిలోని గోళ వంటివి నవనా నవర్ణాశ్రమాచార ధర్మా అనే ఆయన ఆయన గోళ అయింది మా బుద్ధ గోళ ఆ గోళతో మాకైనా సంబంధం కాదు మేము చూస్తే పారాయణం చేసేసే అంతే అది కూడా పారాయణ చేసినాం మొత్తం శంకరాచార్య రాష్ట్రంలో పారాయణ చేయాలి ఒక సీక్వెన్స్ పెట్టి అది కూడా పారాయణం చేసేస్తున్నాం అయిపోయింది అంతే కాదండి ఆయన ఏదో అంటున్నాడు వినవయ్యాదంటే మాకు అవన్నీ అక్కర్లేదు అని అలాగే ఉండిపోయిన వాళ్ళ గురించి నేను చెప్పట్లా ఆ కండిషనింగ్ నుంచి బయటపడి నేను మనిషిని హ్యూమన్ బీయింగ్ అన్నవాడు వేదాంతానికి అర్హుడు అది స్టార్టింగ్ పాయింట్ నేను మనిషిని అనే నిష్కర్ష నుంచి మీరు ఏ నిష్కర్షకి రావాల్సి ఉంటుందో నేను బోధస్వరూపుడము అని నిష్కర్షితావ నా సారమేమి నా సారము ఏమి మొత్తం వేదాంతాన్ని మీరు వేదాంతం అనే తలుపు మీరు ఎన్నిసార్లు తడితే అన్నిసార్లు కూడా మీకు వేదాంతం ఏమైనా విప్లైస్తుందో తెలిసినా నీవు బోధస్వరూపుడవు అని చెప్తూ ఉంటుంది మీరు ఎక్కడ టచ్ చేసినా నీవు బోధస్వరూపుడవు జాగ్రత్త అవస్థలో జాగ్రత్త అవస్థలో ఏముంటుంది తెలుస్తూ ఉంటాయి అన్నీ తెలుస్తూ ఉంటాయి కానీ చాలా తెలియనివి కూడా ఉంటాయి విదితములు ఉంటాయి అవిదితములు ఉంటాయి ఇప్పుడు ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ నాకు తెలుసు కానీ మీలో ఒకళ్ళిద్దరు కొత్త ముఖాలు నాకు తెలియని ముఖాలు కూడా ఉంటాయి ఆ కారణంగా నేను బోధస్వరూపుణ్ణి కాకుండా పోతానా నేను బోధస్వరూపుడను గనుకనే నాకు వీరు తెలుసును అని వీరెవరో నాకు తెలియదు అని తెలిసింది తెలియడం సమానం కాబట్టి ఆత్మస్వరూపము ఇటు విదితము అని కానీ అటు అవిదితమని కానీ చెప్పుటకు వీలు లేనిది అని చెప్పనే ఆత్మ ఇంకా తెలియలేదు భవిష్యత్తులో తెలుస్తుంది అన్నవాడికి ఆత్మ తెలిసే అవకాశమే లేదు ఎందుకంటే వాడు ఆత్మను దేంట్లో పడేశాడు అవిదీతంలో పడేశాడు శాస్త్రమేమని చెప్తోంది ఆత్మ అవిదీతము కాదు విద్యుత్ము కాదు అని చెప్తోంది కాబట్టి అలాంటి పొరపాటు చేయకూడదు నేను ఏవో ప్రస్తావిస్తూ ఉంటా ఏవో కొన్ని చెప్తూ ఉంటా ఏదో ఈ కూపస్థనులు కాదని ఇదని కొన్ని పూర్వపక్షాలు చెప్తూ ఉంటా ఆ పూర్వపక్షములు చెప్పడంలో నా అభిప్రాయం ఏమిటంటే ఎవరో ఒక వ్యక్తిగతమైన నిందని కానీ విమర్శని కానీ మీరు అనుకోద్దు అటువంటి దోషము ఉన్నది అని గుర్తించాలి దోషము ఉన్నది అని గుర్తించకపోతే ఇంకా పాఠమే ఉన్నది కాబట్టి అది గుర్తించి ఆ దోషం ఉన్నట్లయితే మనం బయటపడాల్సి ఉంటుంది కాబట్టి నేను మనిషిని అనే నిష్కర్షణ మీరు పరిశీలించుకోను ఈ నిష్కర్షణ మీరు ఎగ్జామించేది అది ఎంత దృఢంగా ఉన్నది అనేకం తెలుస్తూ ఉంటాయి మరెన్నో తెలియకుండా ఉంటాయి కానీ నేను మనిషినే అనే నిష్కర్ష మాత్రం స్థిరంగా ఉంటుంది వీటికి రెండింటికి అతీతంగా ఉంటుంది ఎవ్వేవో గుర్తుకొస్తాయి ఎవ్వేవో మర్చిపోతావు అయినా నేను మనిషినే నిష్కర్షలో మాత్రం తేడా ఏమీ ఉండదు వీటికి అతీతంగా ఉంటుంది ఏవో మంచి పనులు చేస్తాం అప్పుడప్పుడు ఏదో పొరపాటుని చెడ్డ పనులు కూడా మన వల్ల అయినాయి కానీ నేను మనిషినే అనే నిష్కర్ష మాత్రం ఈ మంచి చెడులకు అతీతంగా ఉంటుంది పుణ్యపాపములకు అతీతంగా ఉంటుంది కాబట్టి ఆ నిష్కర్షను మీరు పరిశీలించండి నేను మనిషినే అనే నిష్కర్ష ఏదిగలదో అది అనుభవానికి వచ్చే ద్వంద్వములన్నింటికీ అతీతంగా ఉంటుంది ఆ నిష్కర్ష ఆ నిష్కర్ష కంటే అతీతమైనది ఒక స్టెప్ పైది మీరు నేను మనిషినేనే నిష్కర్షను ఏ స్థాయిలో మీరు అనుభవానికి వస్తోందో అదే స్థాయిలో మీరు అనుభవానికి తెచ్చుకోదగినది అదే స్థాయిలో మీరు అనుభవించదగ్గది నిష్కర్ష ఏమిటంటే నేను బోధస్వరూపుడము బోధ ఏ నా స్వరూపము బోధ అంటే తెలివి తెలియుబాడు అన్నారు బోధ అవుతుంది తెలియబడేది అనుకోండి బోధ్యము అవుతుంది తెలివిని ఏమంటారు ోస్వహం మరి శబ్ద సవేత్తి వేద్యాస్తి వేదిత విదితా విజిత బోధస్వకం సహ సర్వం ేత్తి వేద్యం తస్తి వేదిత విదిత విదిత్యా తృథక్ బోధస్వ సహ అ ఆత్మా తత్వం సర్వో త సర్వం సకలమైన వేద్యం తెలియబడేదాన్ని వేత్తి తెలియచున్నది తమకు అన్య మరి ఒక వేదిత తెలుసుకునేది నాస్తి లేదు తత్ ఆత్మస్వరూపము విదితా విదితాభ్యాం తెలియబడేది తెలియబడనిది అనే రెండింటికంటే పృథకు విలక్షణమైనది బోధస్వరూపకము బోధయే స్వరూపముగా గలది తెలిసిందండి శ్లోకం స్పష్టమైంది కదా సో శ్లోకానుసారం స వేత్తి వేద్యం తర్వస్త విదిత విదితాభ్యాథక్ బోధస్వచ్ఛన్న నిటాపుగా కూర్చుని ఇదన్నా కొంత బద్ధకం సోమరిధనము కానీ బద్ధము వధకము కానీ ఉన్నట్టయితే దానిని పాలను చలాకీగా హుషాకుగా ఉల్లాసంగా తో ఉండాలి ఏ విధమైన కారణము లేకుండా పర్టుకుల రీజన్ అనేది ఏమీ లేకుండా ఉల్లాసంగా ఉండడము అభ్యాసం నిష్కారణంగా ఉల్లాసంగా ఉండాలి అంటే ఆ ఉల్లాసము లోపల నుంచి వస్తున్న ఉల్లాసం అన్నమాట ఇది బయట ఉండే పరిస్థితులతో దానికేమీ సంబంధం లేదు అటువంటి ఉల్లాసము ఆ స్వరూపము దీన్నే ఆత్మోల్లాసము అని బయట నుండే రూపాలను చూడడం మనిషను శబ్దాలను కూడా పట్టించుకోవటం లేదు మనస్సులో సంకల్పాలనన్నిటినీ విడిచిపెట్టి కేవలము తెలివిగా ఉన్నా తెలివినై ఉన్నా తెలివి అంటే ఈ దేహము తెలుసుకోండి ఈ దేహము తెలుసుకోండి శబ్దాలు దూరంగా ఉన్న శబ్దాలు దూరంగా ఉన్న శబ్దాలు తెలుస్తున్నాయి దగ్గరగా ఉన్న శబ్దాలు ఏదైతే తెలుస్తున్నాయి ఈ దేహము వస్త్రములు దేహము రెండు వస్త్రములు తెలుస్తున్నాయి వేడి ఒక్క తెలుసుకోహము అంటే ఒక అకారం నలుము మేడ తల చేతులు అన్నీ కలిసిన ఒక షేప్ ఆకారం తెలుస్తూ ఉంది శ్వాస లోపలికి బయటకి లోపలికి బయట తెలుసుకోండి నేను గాలి పీడిస్తున్నాను అని కాదు అది అది కాదు అది ఐడెంటిఫికేషన్ ఐడెంటిఫికేషన్ లేకుండా తెలుస్తూ ఉంటా ఇదిగో గాలి లోపలికి ఇదిగో గాలి బయటికి తెలుస్తూ ఉన్నది మనస్సు తెలుస్తూ ఉన్నది మనస్సులో ఒకప్పుడు సుఖం తెలుసుకుంది మరొకప్పుడు దుఃఖం అది తెలుస్తుంది ఏమో కోపాలు తాపాలు అవి తెలుస్తున్నాయి బుద్ధి తెలుస్తూ ఉన్నది బుద్ధంటే ఏమో కొన్ని గుర్తున్నాయి మరి కొన్ని నచ్చిపోయినా కొంత జ్ఞానం ఉన్నది మరి కొంత జరిగిపోయినది ఇది బుద్ధి కొన్ని గుర్తున్నాయి మరి కొన్ని గుర్తు లేవు ఈ బుద్ధి తెలుస్తూ ఉన్నది ఈ బుద్ధికి కొన్ని తెలుస్తాయి మరి కొన్ని తెలియము అటువంటి బుద్ధి తెలుస్తో నేను ఉన్నా నేను తెలుస్తోంది నేను అని తెలుస్తోంది నేను అని తెలుస్తోంది దేనిచే ఈ సర్వము తెలుస్తుందో దేనికే ఈ సర్వము తెలుస్తుందో ఈ సర్వము తెలుస్తూ ఉంద హం అదే నేను దీని ఈ సర్వము తెలుస్తూ ఉన్నదో ఓ oh, వల్లాహ్ తెలుసుకునే ప్రయత్నాన్ని ప్రక్రియను మానివేసి తెలుసుకునే ఉత్సాహాన్ని ప్రక్కన పెట్టి తెలుసుకోవాలి అనే ఇచ్చను కూడా విడనాడి ఉండడమే తెలియడముటో ఏమి ఉండడమే తెలుసుకోవాలనే ఇచ్చను విడనాడి దేని వలన ఈ సర్వము తెలుసుతోందో శాంతి so, so, so, so, so, so. విశ్రాంతి రిలాక్స్ విశ్రాంతిగా కూర్చొని కళ్ళలో కొద్దిసేపు మూసి ఉంచి అచిద్రూపముగా తెలివిగా ఉండుత తెలివిగా ఉండుత